అంతకంటే ఇంకేం నేను కొరివి దెయ్యం ఒకటి ఉండేది అనుకునేవాడిని అది అంటే మామూలు దెయ్యాల్లో రెండు రకాలు కొరివి ఉన్న దెయ్యము వేరు మామూలు దెయ్యాలు వేరు ఈ కొరివి ఉండే దెయ్యం ఒక కొరివి ఒకటి ఉంటుంది అది శ్మశానాల్లో ఉంటుంది అని అనుకునేవాడిని చిన్నప్పుడు తర్వాత ఫాస్ఫారిసెన్స్ ఫ్లారసెన్స్ ఇటువంటి సైంటిఫిక్ పాఠాలు ఇవ్వ ఒక ఆయన ఎక్స్పెరిమెంటల్గా చూపించాడు ఆయన ఏం చేస్తారంటే గదిలో హాల్లో చీకటి పెట్టేసుకుని ఆ బ్లైండ్స్ అన్నీ మూసేసి దీపాలన్నీ ఆపేసేసి ఆయన ఏం చేస్తారంటే ఓ వారకు వెళ్ళి ఓ కార్నర్కి వెళ్ళి ఆ కొరువు ఒకటి పట్టుకుని ఆ కొరువుతో ఆయన డ్యాన్స్లా చేస్తారు చేస్తే అమ్మ బాబా ఇటు దిక్కుమల్ దయ్యమే ఉంది అక్కడ నిజంగా అన్నట్టుగా మనకే అనిపిస్తుంది అప్పుడు దీపాలు వెలిగించే మళ్ళీ దీపాలు వెలిగిస్తే ఆ కురివి స్పష్టంగా ఒక కథలు మానేస్తే ఏమి లేదా వెరీ ఇంట్రెస్టింగ్ అంచేతనే ఋగ్వేదంలో మంత్రం అన్నది ఇంద్రో మాయాభి కురురూప ఈయే ఇంద్ర అంటే పరమేశ్వర ఇంద్ర శబ్దానికి పరమేశ్వరున అర్థం ఇదింద్ర ఇదింద్ర ఇంద్ర ఇచ్యతే ఐత్రేయోపనిషత్తులో వస్తుంది ఇదింద్రుడు కానీ ఇంద్రుడు అంటే ఈ ఇదం ఈ జగత్తులంతా శాసించే పరమాత్మ అని అర్థం ఇదింద్రుడు అంటే అలాంటి అర్థం ఏదో ఉంటుంది చూడాలి ఐత్రేయోపనిషత్తులు చూస్తే తెలుస్తుంది ఆ ఇదింద్రుడికే యాక్రోనిమ్ అంటే అగ్రీవియేషన్ ఇంద్రహ ఇప్పుడు యునెస్కో అని యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఎంత కొడుకుందో చూడండి దానికి యునెస్కో అనే అబ్రివియేషన్ అక్రోనిమ్ అనే ఏదో అంటారు అలాగే వేదాల్లో ఇటువంటి అక్రోనిమ్స్ చాలా ఉన్నాయి ఇదింద్ర అన్నదానికి అక్రోనిమ్ ఇంద్రహ సింప్లా అంటే ఈశ్వరుడు అనమాట ఈశ్వరుడు పురు రూప ఈయటే అంటే కురివి అనేక రూపాల్లో కనపడింది పురు అంటే అనేకములైనా అన్నట్లుగా ఈ జ్యోతి ఈ చైతన్య జ్యోతి అదే ఇంద్రుడు అదే పరమాత్మ ఈ పరమాత్మ అనేక రూపాలుగా కనపడుతోంది కురురూప ఎందువల్ల శక్తి మాయాభి ఇందులో మాయాభి కురురూప ఈయకే కురివి ఇలా అనేక రకాలుగా తిరిగి అనేక రూపాలు కనపడ్డట్లుగానే ఆ చైతన్య స్వరూపుడైన పరమాత్మ అలా తిరిగి తిరిగి తిరిగి చలనం వల్ల అనేక రూపముల వల్ల సంసారముగా భాషిస్తున్నాడు తర్వాత మీరు ఇంకొకటి గమనించండి ఇంకొక విషయం ఏం చెప్తే అక్కడ ఈ టాపిక్ పూర్తవుతుంది ఇప్పుడు ఇది జ్యోతి ఇది పీటు అనేక అనేక రూపములు ఈ జ్యోతికి అనేక రూపములకి మధ్యలో లింక్ ఏమిటి మైనస్ చలనం అనేక రూపాలు లేనే లేవు ఆ జ్యోతికి చలనాన్ని జతగూరిస్తే ప్లస్ చలనం అనేక రూపాలు కనపడతాయి దీన్నే సౌందర్యలహట్లో శివశక్త్యాయుక్త ఎది భవతి శక్త శక్త ప్రభవితుం ప్రభవితం అంటే అనేకము అగుటకు అనేకము అగుట సో బహుశా ప్రజా అది ప్రభవితుంది నే దేవం దేవ నఖలు కుశల స్పందితుమతి ఇలా శివుడు ఇంక జగత్తు ఏమీ లేదు శివుడికి చలనాన్ని జోడిస్తే అనేక రూపాలు వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే శివు చైతన్యము ప్లస్ చలనము ఇజుకొడు జగత్ జగత్తు మైనస్ చలనము ఇజుకొడు చైతన్యం అయితే ఈ చలనం అనేది అది స్వతంత్రంగా ఉన్నదియా లేక ఆ కొరివిని విడిచిపెట్టి ఉండలేనిదియా అని ప్రశ్న ఇప్పుడు చలనం ఉంది ఈ చలనము కొరివిని విడిచి ఉండలేదు కొరి కొరివి ఎందు అలా ఇది కడా అవన్నీ చూడకండి ఒకటే దృష్టాంతం కొరివిని విడిచి చలనం ఉంటుందండి ఇప్పుడు దీంట్లో కూడా చలనము కొరువిని విడిచి ఉంటుందా ఇది ఈ చలనం కాదు మీరు చూడడం మీకు పీ కనపడింది పీ దేని వల్ల కనపడింది చలనం వల్ల కనపడింది ఆ చలనము ఆ కొరివిని విడిచి ఉంటుందా పీ కనపడి ఇట్లా చలనము కొరివిని విడిచి ఉంటుందండి ఉండదు శివుని విడిచి శక్తి ఉండదు దార్శనిక దృష్టిలో స్త్రీ పురుషుల లింగ వివక్ష ఉండదు ఇక్కడ లింగ ప్రసక్తి ఉండదు దృష్టిలో దార్శనిక శుద్ధ చైతన్యము చాలా శుద్ధ చైతన్యమునందు చలనము వలన అనేక రూపములు వాస్తవంగా లేకుండా భాషిస్తున్నాయి ఇది దార్శనిక దృష్టి దీన్ని పురాణ దృష్టిలో చెప్పమంటారా శివుడు పార్వతిని పెళ్ళాడితే జగత్తు పుడుతుంది ఇది పురాణ దృష్టి డూ అయిపోయింది పురుషుడు వచ్చేసాడు స్త్రీ వచ్చేసింది పెళ్ళి సంసారం వచ్చింది అది పురాణ దృష్టి ఎందుకని పురాణ దృష్టి లోకానువాదం లోక దృష్టికి అనువాదం కాబట్టి పురాణాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి లేకపోతే యథార్థంగా స్త్రీ పురుషులంగా ఈ భేదాలన్నీ అలాగే అవేసర్వస్వం అనుకుంటే దేహభావంలో పడిపోతాడు మనిషి దేహమే సర్వమని ఆమెకున్నట్టుగా ఉంటుంది దేహము సర్వం కాదు దేహము ఇప్పుడు దేహానికి రోగం రాకూడదు ఫలానా దేహము మరణించకూడదు అంటే అది అది ఎలా శ్రీరాముడి దేహం ఏమైంది శ్రీకృష్ణుడి దేహం ఏమైంది కాబట్టి దేహము కాదు కనుక ఆ మాయాశక్తి చలనమునకే మాయా అని చెప్పి శక్తి అది చలనము కనుక శక్తి వాస్తవంగా లేకుండా ఉన్నట్లు కనపడి చేస్తోంది కాబట్టి మాయా కలిపితే మాయాశక్తి ఈ మాయాశక్తి ఆ చైతన్య జ్యోతిని విడిచిపెట్టి మనజాలదు తర్వాత ఇంకో ఇదే ఇదే మాట ఇప్పుడు ఇప్పుడు ప్రశ్న క్వశ్చన్ ఈజ్ పుట్ అయిన పర్టికులర్లే ఇప్పుడు ఎన్ని ఒకటి ఉంది ఇప్పుడు అనేకం ఉన్నాయి కదా ఇప్పుడు కూడా అనేకం ఉన్నాయా ఒక్కటే ఉందా ఒకటే ఉంది పుడు కూడా ఒక్కటే ఉంది అనేకం ఉన్నట్లు కనబడుతోంది అయితే ఒక్కటే ఉంది అయితే కొన్ని అనేకం మిథ్య చలనం అనేది సత్యం కావచ్చుగా చలనము జ్యోతి రెండవుతుంది కదా అంటే చూడు ఆ చలనం అనేది కూడా జ్యోతిని విడిచి ది పాయింట్ ఈజ్ చలనం అనేది ద్వైతాన్ని కలిగించలేదు ఇప్పుడు జ్యోతి ఉందండి జ్యోతి అన్నీ ఒకటా రెండారు ఒకటి చలనం వల్ల రెండవుతున్నారే ఒకటిగానే చలనము ద్వైతాన్ని కలిగించలేదు ద్వైతాన్ని కనపడేట్లా చేస్తుందే తప్ప ద్వైతాన్ని యథార్థంగా కలిగించలేదు అంటే శుద్ధ చైతన్యము చలనం కారణంగా రెండు ముక్కలు కాదు అలాగే గురివు కూడా రెండు మొక్కలు అవదు చలనం కారణంగా అదేవిధంగా శుద్ధ చైతన్యం కూడా చలనం వలన రెండు మొక్కలు కాదు అంటే మాయాశక్తి కారణంగా మనం మాయాశక్తి అని వర్ణించినప్పటికీ మాయాశక్తి కారణంగా శుద్ధ చైతన్యము నందు భేదము ఉదయించదు దీనే అర్ధనారీశ్వర అని చెప్పారు పురాణంలో పురాణంలో అర్ధనారీశ్వర అని అయితే లక్ష్మీ నారాయణులకు కూడా అలాగే చెప్పాడు లక్ష్మీనారాయణుల విషయంలో కూడా లక్ష్మీ అనేవాడు ఒకడు పక్కన నెలకొని ఉంటుందని ఏదో ఫోటో ఆపులాగా అలాగేం చెప్పలేదు లక్ష్మీ అనేది ఆయన యొక్క వక్షస్థలం ముందు రేఖరూపంగా ఉంటుంది అంటే విడదీయలేను అని చెప్పారు శ్రీనివాసు శ్రీ అంటే లక్ష్మి ఆయన వక్షస్థలం మీద ఉంటుంది వక్షస్థలం మీద ఉంటుందంటే అర్థం ఏంటండి ఇందులో వక్షస్థలం మీద ఉంటుందంటే ఆయన అలా నిలబడి ఉంటాడు అక్కడ ఆ విశాలంగా ఉంటుంది కాబట్టి అక్కడ కూర్చుని ఉంటుందనే దాని అర్థం ఏంటంటే దాని స్పిరిట్ ఏమిటంటే తాత్పర్యం లక్ష్మి అనేది ఒక శక్తి దానిని ఆ పరమాత్మ చైతన్యమే విష్ణువు దాని నుంచి విడదీయడానికి వీలు లేదు విడదీయడం సంభవం కాదు అయితే మనిషికి విడదీస్తే కానీ వీడి మనస్సుకు ఉల్లాసం ఉండదు ఇప్పుడు మీరు కళ్యాణం చేయాలంటే విడదీయాలి ముందు విడదీసి తర్వాత కలిపితే కళ్యాణం అవుతుంది ముందు అసలు విడదీయనే లేదనుకోండి అప్పుడు ఇంకా కళ్యాణం ఏముంటుంది కళ్యాణ ఒక రిచువల్ ఒకటి మీరు కావాలనుకుంటే విడదీసి కలుపుకోవాలి అయితే ద్వైతం అంటే ఏంటంటే విడదీసి కలిపినా కూడా విడిపోయే ఉంటారని వాళ్ళు అనుకుంటుంది వాళ్ళండి పురాణ దృష్ట్యా ఆ విధంగా ఉంటుంది భాష్యకారులు ఏమన్నారు చూద్దాం కింతద్ విజ్ఞానస్పందితము ఏమంటే ఈ విషయ విషయ భేదము కనబడుతోంది కదా అది వాస్తవం కాదా కాదు వాస్తవం కాదు యథార్థం కాదు మరైతే ఏమిటి కింతత్ భాష్యం భాష్యం అంటే భాషాయాం భవం మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది భాష్యం మరి వాస్తవం కాకపోతే విజ్ఞాన ఇది విషయి విషయ భేదము వాస్తవం కాకపోతే మరి ఏమిటంటారండి అది కింతది విజ్ఞాన స్పందిత ఆ ఎరుక యొక్క స్పందనము మాత్రమే అయితే ఎరుకలో స్పందనము దానివల్ల ఇవన్నీ కనబడటము ఇదంతా కూడా ఆ ఎరుకలో యథార్థంగా ఉన్నట్టేనా అంటే ఇది ఇంతకుముందు అయింది ఇవన్నీ మనం చూసాం ఇప్పుడు ఘటం అన్నది ఉంది ఘటము ఎక్కడుంది ఘట దేశంలో ఉందా చిత్తదేశంలో ఉందా చిత్తదేశంలోనే ఉంది అయితే చిత్తము యొక్క చిత్తమునందే ఘటము పుట్టింది వృత్తి ఉందే ఘటము పుట్టింది ఘటం మట్టిలో పుట్టిందా వృత్తిలో పుట్టిందా వృత్తిలో పుట్టింది మట్టిలో ఏది పుట్టలేదు మట్టి మట్టిలాగే ఉంది మట్టిలో ఏది పుట్టను లేదు లేదు ఘటము యొక్క పుట్టుక వృత్తి గలదు పుట్టి అంటే మనో మనస్సు యొక్క మాడిఫికేషన్ ఒక ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ మనస్సులో ఘటం పుట్టిందా యథార్థంగా పుట్టిందా పుట్టిందా పుట్టినట్టు అనిపించిందా అక్కడా పుట్టలేదు అంటే విజ్ఞానవాది పక్షాన్ని అవలంబించి బాహ్యార్థవాదాన్ని తిరస్కరిస్తా ఆ తర్వాత శూన్యవాది పక్షాన్ని అవలంబించి విజ్ఞానవాద పక్షాన్ని తిరస్కరిస్తా అర్థమైందండి ఇదంతా ఈ కథంతో చెప్పాను నేను సో బాహ్యార్థవాదం కంటే విజ్ఞానవాదం అంతరంగం విజ్ఞానవాదం కంటే శూన్యవాదం అంతరంగం శూన్యవాదం కంటే అద్వైతవాదము అంతరంగము అది వ్యవస్థ ఇప్పుడు పరమేశ్వరుడు జగత్తు అన్నప్పుడు ఆ చలనానికి మాయాశక్తిని పేరు అదే వ్యక్తి అన్నప్పుడు ఒక పర్టికులర్ ఇండివిజువల్ అన్నప్పుడు ఆ చలనానికే మనస్సు అని పేరు చలనానికే మనస్సు అని పేరు ఇంకా వేరే మనస్సు లేదు నిద్రపోతున్నప్పుడు మనస్సు లేదు ఎందుకని చలనం లేదు కనుక నిద్ర మనస్సు వచ్చింది అంటే అర్థం చలనం వచ్చింది నేను అర్థం చలనము మనస్సు అపర సంస్కృతంలో అంటే శిరాని అదే అర్థం చలనమన్నా మనస్సున్న ఒకట ఇంత ఎన్లో అల్లా ముసలమ్మ అని అల్లాగ రెండు పదాలు ఉన్నాయి ఆ రెండు అపర పర్యాయములు అంటే రెండు ఒకటే అలాగే చలనము మనస్సు రెండు ఒక్కటి అయితే ఇక్కడ చలనమనేది కూడా కూడా కల్పితమే స్పందితమివ స్పందితం అవిద్య అజ్ఞానం చేత చలనము కాదు చలనమాన్నట్లు భాషించుట చలనమే లేదు చలనమాన్నట్లు భాషించడమే ఉంటుంది ఇప్పుడు ఆకాశము ముందు చలనమే ఉంటుంది ఇది స్వామి అభేదానంద బాగా నిరూపించారు చాలా బాగా ఇప్పుడు ఈ ఘటం ఈ ఘటమును ఈ ఘటనలో ఆకాశం అసలు ఘటనలో ఆకాశం ఉందన్నదే కొంత గడబడ వ్యవహారం ఎందుకంటే ఘటంలో ఘటంలో నీరున్నది అంటే బయట ఇంకెక్కడా నీళ్లు లేవు కదా అప్పుడే ఘటంలో నీరున్నది అని అని అంటాం బయట కూడా ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉంటే ఇంక ఘటల్లో నీరున్నదని ఎందుకంటారు బయట నీళ్లు లేవు ఘటంలో ఉన్నది ఏమండి ఘటంలో ఆకాశం ఉన్నది అది అలాంటి మాటేనా కాదు ఎందుకంటే అంతటా ఆకాశమే ఉంది వాస్తవంలో ఆకాశంలో ఘటం ఉంది అది వా కాబట్టి ఇదంతా కూడా మాయా మన లౌకిక వ్యవహారం అంతా కూడా మాయా దాన్ని పరిశీలిస్తే ఏది నిలబడదు సో ఘటములో ఆకాశం ఉన్నది అని ముందు అది అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఇప్పుడు ఘటన ఇక్కడి ఇక్కడికి వచ్చింది వచ్చినప్పుడు ఈ ఆకాశము కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అని ఇప్పిస్తుంది అలా వచ్చినట్టదు ఎందుకు ఇప్పుడు ఘటములో ఆకాశం ఉంది ఈ ఘటన అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అక్కడ ముందు ఆకాశం ఉండి ఉండాలి లేకపోతే ఈ ఘటన ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళా వస్తుంది ఆకాశం లేకుండా వస్తుందా గోడ ఉందనకుండా వస్తుందా కదా అక్కడ ఆకాశం ఉండాలి మరి ఆకాశం ఉంటేనే ఘటన రాగలిగింది కదా మరి ఆకాశం రావడం ఏమిటి ఆకాశం వచ్చింది అంటే అంతకుముందు ఆకాశం ఉండకూడదు అప్పుడు కదా వచ్చి అంతకుముందు ఆకాశం లేకుంటే ఇప్పుడు అక్కడి నుంచి ఆకాశం అక్కడి ఇక్కడికి వచ్చింది ఆకాశం ఉండమే ఉంది ఆకాశం లేకుంటే అసలు ఘటన రావడమే సంభవం కాదు ఇప్పుడు ఈ ఘటాకాశం కదిలినట్ట కదలనట్ట ఇప్పుడు ఏ ఏ బి అండి ఘటం ఏ నుంచి బీకి వచ్చిందండి ఘటాకాశము ఏ నుండి బీకి వచ్చినట్ట రానట్ట ఏమీ చెప్పడం యు కనాట్ సే ఎందుకంటే ఇప్పుడు ఘటాకాశం ఉంది కదా ఇప్పుడు ఉందా ఘటాకాశం ఉంది అప్పుడు అంత ఉందో ఇప్పుడు అంతే ఉంది కాబట్టి వచ్చినట్టే అనిపిస్తోంది మరి ఘటాకాశం వచ్చిందంటే అంతకుముందు ఆకాశం ఉండకూడదు ఆకాశం ఉండకపోతే ఘటన రాలేదు అదే ఘటాకాశం రావడం కుదరదు ఏది చెప్పలేట్లేదు అంత మాయ అలా ఎందుకంటే ఆకాశంలో చలనమేమిటి ఆకాశంలో చలనం ఉండదు ఆకాశంలో చలించే వస్తువుల యొక్క చలనమే ఆకాశం ముందు తప్ప ఆకాశంలో చలనం ఉండదు ఆకాశంలో ఉండే వస్తువులు మిథ్య మళ్ళీ పైగా ఆ వస్తువులు కూడా మిథ్యనే ఆ మిథ్యా వస్తువుల ఎందు భాషించే చలనము మిథ్యవే యగును స్పందితమివ స్పందితం అదేమి స్పందన కాదు స్పందన అన్నట్లు స్పందన వంటిది తప్ప ఇవా అంటే అది యథార్థం కాద ఓ పండితుడు ఇంకో పండితుడితో అనుకుంటే విన్నా అన్నాను మంచి మాట ఏమంటాయ్ చూడు ఉపనిషత్తుల్లో ఎక్కడైనా సరే ద్వైతం అన్న వెంటనే ఇవా ఉంటుంది ఎత్ర ద్వైతం ఇవ భవతి అని ఉంటుంది ఇవా పక్కన ద్వైతం అనే మాట ఉండదు కానీ అద్వైతం అని ఉన్న చోట ఇవా ఉండదు ఎక్కడా అద్వైతం అని ఉంటుందప్ప ఇవా ఉండదు దీన్ని బట్టి నీ ద్వైతము కళ్ళ అని నిర్ధారిత ముగుతున్నది అని ఓ విద్వాంసుడు ఇంకొక ద్వైత పండితుడితో కడుకుంటే విన్నాను చాలా మంచిగా అన్నాడే కాబట్టి ఎత్రి ద్వైతమివ భవతి తత్ర అన్య అన్య అది ఈ విధంగా బృహదారంకంలో వాక్యాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్పందనమనేది కూడా యథార్థం కాదు స్పందితమివ భవతి ఇప్పుడు సినిమా తెర మీద హీరో పరిగెడుతున్నాడండి మహావేగంగా పరిగెడుతున్నాడు ఇప్పుడు దాంట్లో హీరో సత్యమా ఇచ్చాయా ఇచ్చా హీరో యొక్క పరుగు సత్యమా ఇచ్చేయా బస్ ఇనా బాక్ కాబట్టి స్పందనం కూడా అయథార్థమే అయితే మరి యథార్థంగా కనపడింది అంటే మరి అవిద్య ఇట్ ఈస్ ది ఒరిజినల్ సిన్ అవిద్య ఇట్ ఈస్ ది ట్రిక్ ప్లేడ్ బై ది సెన్సస్ అన్ ది మైండ్ అది ఎలాగంటే ఇప్పుడు చిన్నపిల్లవాడిని మీరు సినిమాకి తీసుకెళ్ళారనుకోండి చిన్నపిల్లవాడిని మరి సినిమా చూడరు అయితే వాడు అప్పుడప్పుడు తెరకేస్ చూస్తాడు కెరకేస్ చూసినప్పుడు వారికి మీకు ఎటువంటి కన్ను ఉన్నదో వాడికి కూడా అటువంటి కన్ను ఉన్నది నిజంగా ఇంకా పిల్లల యొక్క కళ్ళు మంచి బాగా చూస్తాయి మనకంటే బాగా చూడగలుగుతాయి కానీ ఈ చిత్రం ఏంటంటే తెర మీద మనం చూసి వాడు చూడడం అంచేత ఆ పిల్లాడు తల్లి ఒళ్ళొచ్చి దిగేసి ఇటువంటి తిరుగుతూ ఉంటాడు ఆడుతూ ఉంటాడు ఆ సినిమా హాల్లో ఈ రోజు ఉంటాయి కదా వాడు మధ్యలో దూరేస్తూ అడుగు వెళ్ళిపోయో పట్టుకు వెళ్ళిపోయో వాటిని పట్టుకోవడం ఇదో పని వాడికి జాగ్రత్తగా వీళ్ళు నేర్పుతారు మనం చూసి ఇది సినిమా తెర మీద చూడడం నేర్పుతారు ఇంకా ఆ తర్వాత వాడు చూడడం మానేయడు అలా చూస్తున్నాయి ఉంటాడు పూర్వం నేను ఇది చాలా చోట్ల చూశాను పూర్వం పిల్లలు పక్షి చెట్టు ఇవన్నీ చూసి నేర్చుకునేవారు అదిగో పక్షి ఇదిగో చెట్టు ఇప్పుడు వాళ్ళు చూడరు పక్షి చూడరు చెట్టు చూడరు ఎంతసేపు ఆ మానిటర్ మీద చూస్తారు ఆ స్క్రీన్ మీదే పి ఇగో ఇది పక్షి ఇది చెట్టు అని స్క్రీన్ మీదే వాళ్ళు ఆటలు ఆడతారు పిల్లలు ఆటలు ఆడుకుంటారు ఏమిటి ఆడుకుంటున్నారంటే ఈ పిల్లాడో మానిటర్ పట్టుకుంటాడు అమ్మాయో మానిటర్ పట్టుకుంటున్నాడు వీళ్ళు ఆ మానిటర్ల మీదే దాన్నే నొక్కుతూ ఉండడం అదే ఎక్స్ బాక్స్ అని అదే ఆడుతూ ఆ బాక్స్ పుట్టుక ఇలా ఎలా నొక్కుతూ మానిటర్ మీద కాదులు పరిగెత్తేస్తూ ఉంటారు లేకపోతే మరో మానిటర్ మీద వీటిలో కూర్చొని ఈ లోపల వీడు బాధపరించలేక వాడికి ఏదైనా తిండికి పారేస్తారు ఏమిటి తిండి అంటే చిప్స్ కోక్కు ఆ చిప్స్ నవలేస్తూ ఉండడం కోక్కు తినేయటం దాంతో పిల్లలందరూ ఒబిస్కట్ట ఆటపాట ఏముండదు బ్రిటన్ అమెరికా పిల్లలు ఒబీసుకతాయ బాగా దుడ్డుగా తి ఎందుకంటే కదిలీలేదుగా ఇది వేసుకుంటూ ఎక్స్ బాక్స్ వేసుకూర్చో చూడండి పన్నెండేళ్లకి పదిహేను ఏళ్ళకి డయాబెటీస్ నేను అమ్మాయి నెలను టెక్సస్ లో ఉంటుంది పదహారో సంవత్సరం నేను కలిసినప్పుడు నాలుగేళ్ల క్రితం కలిశాను పదహారో సంవత్సరం ఫీజ్ డైబెటీస్ ఇన్సులిన్ తీసుకుంటుంది ప్రతిరోజు వెరీ హెవీ సై ఏమో కొంచెం ఎక్సర్సైజ్ చేసి ఆ వెయిట్ తగ్గితే ఇన్సులిన్ కూడా మానేచ్చు అయితే రెండు పనులు చేయాలి ఒకటి ఎక్సర్సైజ్ చేయాలి రెండు తిండి తగ్గించాలి ఈ రెండు కూడా ఈ రెండూ కాకుండా మీరు ఏదైనా ఉపాయం చెప్పగలరా అని వాళ్ళు అడుగుతారు ఈ రెండు వద్దు ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం మా వల్ల కాదు తిండి తగ్గించడం కూడా మా వల్ల కాదు ఈ రెండు కాకుండా మీరు ఏదైనా చెప్తే చేస్తారు అంటే అప్పుడు అడ్వర్టైజ్మెంట్లో వాడేస్తారంటే ఒక బెల్ట్ ఉంటుంది ఆ బెల్ట్ పెట్టుకుంటే మీరు బరువు తగ్గుతారు బెల్ట్ ఖరీదు మూడు వందల డాలర్లు అది కొనుక్కుంటారు బయట పెట్టుకుంటే అవిద్య మహావ్యామోహం మహావ్యామోహ సంహారుడే తస్మైశ్రీ గురుమూర్తే దక్షిణామూర్తి ఆయనే ఈ వ్యామోహాన్ని పోగొట్టాల్సి అవిద్య అంటే ఒరిజినల్ సిన్ ఏమిటి చిన్నపిల్లవాడు సినిమా తెర చూస్తాడు మనం చూసినంత చూస్తాడు మనం ఏ రూపాన్ని ఏ దృశ్యాలను చూస్తున్నామో అవి చూస్తాడు కానీ మనం చూసినట్టు చూడడం ఎలా చూస్తాడో మనం చెప్పలేం ఆ పిల్లవాడికి అభ్యాసం నేర్పుతారు ఆ నేర్చుకోవడంలో ఈ రకంగా ఉంటే ఇది ఈ రకంగా ఉంటే ఇది ఈ డిస్టెన్సు త్రీ డైమెన్షనల్ ఫిగర్ని చూడడం ఇవన్నీ కూడా అలవాటు అప్పుడు అంటే ఐ సైట్ ప్లస్ మైండ్ ఆ రెండింటి యొక్క కాంబినేషన్ అది ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసినట్టుగా క్రియేట్ అవుతుంది అక్కడ సాఫ్ట్వేర్ క్రియేట్ అవుతుంది ఐదేళ్ళు ఆరేళ్ళు వచ్చేప్పటికీ అప్పటి నుంచి కూడా ఆ పిల్లవాడు ఆ శిశువు గ్రాహ్య గ్రాహక భేదంతో జగత్తుని చూడడం ఆరంభం చేస్తారు అలాగే ఉంటారు అలాగే ఉండాలి కూడాను కానీ మళ్ళీ మనం పెద్ద వయసు వచ్చిన తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత వేదాంతాన్ని అధ్యయనం చేసి ఈ గ్రాహ్య గ్రాహక భేదం మిథ్యని తెలిసి శాంభవీ ముద్రను అభ్యాసం చేసి నిదిధ్య శాంభవి ముద్రలే సర్వస్వం ఉన్న అభిప్రాయం కాదు ఇక్కడ ఎక్స్పెరిమెంట్గా మీకు చెప్పాను సో అభ్యాసం చేసి ఈ భేదము మిథ్యాని గుర్తించాల్సిన బరువు మన మీద ఉంటుంది ఆ బాధ్యత మన మీద నహి అచలస్ విజ్ఞానస్య స్పందనమస్తీ ఇది క్షణిక విజ్ఞానం కాదు అచల విజ్ఞానము క్షణిక విజ్ఞానం అంటే బౌద్ధులు వాళ్ళు విజ్ఞానవాదు విజ్ఞానమే సత్యము కానీ ఎటువంటి విజ్ఞానము క్షణిక విజ్ఞానం అంటే ప్రతి క్షణం పుట్టి ఆరిపో అంటే వెలిగి ఆరిపోతూ ఉండేటువంటిలాగా అటువంటి విజ్ఞానమే సత్యము అని వాళ్ళు అంటారు ఇది ఆత్మ క్షణిక విజ్ఞానం కాదు ఆత్మ నిత్యము కాలాతీతము క్షణిక అంటే అవన్నీ మీరు విజ్ఞానాన్ని కాల పరిచ్ఛిన్నం చేశారా లేదా విజ్ఞానం కాల పరిచ్ఛిన్నం కొంతమంది విజ్ఞానాన్ని దేశ పరిచ్ఛన్నం చేస్తారు అంటే ఇక్కడ సుఖం లేదు స్వర్గంలో సుఖం ఉంటుందంట అంటే సుఖరూపమైన విజ్ఞానం ఈ దేశంలో ఉండదు ఆ దేశం దేశ పరిచ్ఛేదం విజ్ఞానంలో దేశ విభాగాన్ని పట్టుకొస్తాడు ఒకటి విజ్ఞానంలో కాల విభాగాన్ని పట్టుకొస్తాడు ఇంకొకటి సో క్షణిక విజ్ఞానము అంటే కా విజ్ఞానాన్ని క్షణావచ్ఛిన్నం చేశారు క్షణంలో కట్టి పారేశారు విజ్ఞానాన్ని అంటే ఆ క్షణంలో పుట్టే ఆ క్షణంలో నశిస్తుండే కానీ అది అంగీకారం కాదు సాక్షి చైతన్యము అది క్షణ మనస్సు క్షణకం అవుతుంది తప్ప సాక్షి చైతన్యము క్షణికము కాదు సాక్షి చైతన్యము ఆ క్షణావచ్ఛన్న విజ్ఞానాన్ని దర్శించి దర్శిస్తూ ఉండే కాలాతీతమైనటువంటి శుద్ధ సత్యం అది కాలాతీతంగా ఉంటుంది దేశానికి కూడా అతీతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ క్షణిక విజ్ఞానం కాదు అచల విజ్ఞానము అచలమైన విజ్ఞానమునందు చలనము భాషించుటయే కానీ వాస్తవంగా ఉండదు అజాచలమితి యుక్తం ఈ విషయాన్ని శ్లోకంలో చెప్పడం మీరు ఒకసారి చూసుకోండి అని ఆయన నలభై చూడండి అజాచలమ వస్తుత్వం విజ్ఞానం శాంతమద్వయం అది విజ్ఞానం అజాచలం పుట్టుకలేనిది చలనము లేనిది విజ్ఞానం దాని పేరు బ్రహ్మ విజ్ఞానమానందం బ్రహ్మ అని కూడా ఉపనిషత్ వాక్యం అక్కడికి ఆ శ్లోకం పుతేది అస్పందమానమాకం अस्पंदवाज्ञान इन यथा अंटे दृष्टा तथा अंटे दारष्टाक यथा विधमु का था विधु इलातमुद ఆలాతం ఆలాతమున్నా అలాతమున్నా ఒకటే అలాతమేవ ఆలాసం ఓకే అలాతము కదా ఈ అలాతము అస్పందమానం అంటే ఏమీ కదలిక లేకుండా ఉన్నది గిరగిరా తిరగడము అదేమీ లేదు అస్పందమానం ఆలాతం అప్పుడు ఏమైంది అక్కడ అనాభాసం పీ తూ అని మీకు కనపడేవి లేదు ఏమండే ఏమీ కనపడటం లేదు కదా ఇప్పుడు తిప్పినప్పుడు పీటు కనపడింది అంటే పీటు పుట్టింది దేని నుంచి పుట్టింది చలనం నుంచి పుట్టింది పుట్టింది అంటాడు కదా పుట్టిందనే మాట ఒకటి వస్తుంది కదా ఇప్పుడు ఏ ఇప్పుడు తిరుగుతుంటే పుట్టింది ఫలా పీటూ ఉంది కనబడుతుంది ఎలా వస్తుందంటే పీటూ కనబడుతోంది ఎస్ పీటూ కనపడుతోందా ఓకే నెక్స్ట్ స్టెప్ అజ్ఞానంలో నెక్స్ట్ స్టెప్ ఏమిటి కాబట్టి పీటూ ఉంది అజ్ఞానం ఇంకొంచెం లోతుగా వెళ్తే అజ్ఞానంలో నెక్స్ట్ స్టెప్ ఏమిటి పీటూ పుట్టింది దీని నుంచి పుట్టింది కాబట్టి పీటూ కనబడింది ఉంది పుట్టింది ఇప్పుడు పీటూ కనబడుతుందా లేదు ఉందా పీటు లేదు ఏముంది మరి జ్యోతి కలదు ఈ జ్యోతికి చలనం ఉందా లేదు ఆ జ్యోతికి పుట్టుక ఉన్నదా లేదు అజం అచలం అజం అజాచలం అజ అజాచలం సో మీకు అలాతము స్పందన తిప్పడం మానేస్తే అజ అచల అనే స్థితిలో అలాతం ఉండిపోతుంది కదా ఇంతేనండి శుద్ధ చైతన్యం కూడా విజ్ఞానము ఆ తెలివి అస్పందమానం అది తిరగడం మానేస్తుంది ఇప్పుడు మనుషులు ఎలా ఉంటారంటే ఎక్సైట్ అయిపోతూ ఉంటారు చాలా స్ట్రెస్ పడిపోతూ ఉంటాం సంసారము చెన్నుల ఇండ్లు చాలా థిక్గా హెవీగా ఉంటుంది బరువు ఉంటుంది మీరందరూ పెద్దలు చాలా కాలం నుంచి వేదాంతాన్ని శ్రవణం చేసిన వారు మీకు ఆ సంసారం అంతా తోచకపోవచ్చు బహుశా కానీ లోకంలో సంసారం చాలా హెవీగా ఉంటుంది ఎప్పుడైనా పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ అలంకారాలు స్టేజ్ డెకరేషన్స్ చూడటం కాదు ఆ లోపల పెళ్లివారు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది సంసారం ఎంత థిక్గా ఉంది అని అంతే మామూలుగా డెకరేషన్స్ చూసి అలంకారాలు చూసి వాళ్ళు కట్టిన షీరలోనూ అలంకార ఆభరణాలు చూసి మీరు అబ్బా చాలా బాగున్నాయని లేచెక్క వస్తారు భోజనం చేసేసి అంత చాలది కానీ వాళ్ళలో మగపెళ్లివారు ఆడపిల్లి వారు వాళ్ళలో సంసారం ఎలా ఉంటుందంటే కాపీ డికాష్ కంటే కూడా ఎక్కువ థిక్గా చాలా హెవీగా ఉంటుంది సంసారం కావండి ఈ సంసారంలో ఓ పది మందిని పోగేసి కూర్చోబెట్టి వీళ్ళు స్థిరంగా కూర్చుంటరా కదలకుండా కూర్చుంటరా అంటే వాళ్ళు కూర్చొని ఏమంటే తర్వాత కూర్చొని మీరు ఎరముక్కు తెరిచి గుడిముక్కు మూసేసి మెల్లగా గాలి పీల్చి అంటే హీ కెనాట్ డూ ఇట్ పొట్టడ్డు వస్తుంది ఎలాడు నొప్పు అంటాడు దగ్గుతాడు తుమ్ముతాడు చీస్తాడు ఎన్నెన్నో చేస్తాడు తప్ప రిటర్గా కూర్చుని గాలి పీల్చి విదిలిపెట్టలేడు హీ కెనాట్ డూ ఇట్ కెనాట్ ఎందుకంటే ఆ సంసారం చాలా హెవీగా థిక్గా ఉంటుంది జనాల్లో కాబట్టి వాళ్ళు కదలకుండా కూర్చోలేదు కానీ ఒకచో కదలకుండా కూర్చో కూర్చో కళ్ళు పూసుకో పూసుకున్నాను నిట్ట నడువు నిటారుగా పెట్టు ఇప్పుడు మనస్సులో ఆలోచనలేమీ లేకుండగా అన్ని ఆలోచనలని కట్టి పెట్టేసాయి ఏ ఆలోచన వద్దు అని చెప్పారనుకోండి యు డూ ఇట్ అప్పుడు నా చూడబడే జగత్తు జగత్తును చూచే నేను అనే గ్రాహ్య గ్రాహక భేదము ఏమవుతుంది లేకుండా పుట్టింది తర్వాత అచలం తర్వాత ఇప్పుడు మామూలుగా ఈ చలన సందర్భంలో ఇప్పుడు నేను పెద్దవాడిని కుర్రాటతో మాట్లాడుతున్నాను అంటే అర్థమేంటి వయోభేదం వచ్చింది కదా వయోభేదం ఎందువల్ల వచ్చింది నేను ముందు పుట్టాను వాడు తర్వాత పుట్టాడు ప్రతిదానికి పుట్టుక అనేది ఉంటుందండి ఇప్పుడు నేను మగవాడిని ఎందువల్ల పుట్టాను అది మీరు ఆ సూక్ష్మమైన అంశాన్ని మీరు గుర్తించో నేను రిటైర్ అయ్యాను ఎందువల్ల పుట్టేను కనుక నేను బ్రాహ్మణుడను ఎందువల్ల పుట్టేను కనుక నేను ఆంధ్రవాణ్ణి తెలంగాణ వాణ్ణి పంజాబ్ వాణ్ణి మద్రాసు వాణ్ణి ఎందువల్ల పుట్టేను కనుక పుట్టేను కనుక నేను పండితుడను దానికి కూడా జన్మయ్యాను పుట్టేను కనుక ఆ మధ్యలో చదువుతుంది పండితున్నయ్యా సర్వమునకు మూలంలో పుట్టుకుంటుంది సర్వానికి నేను కర్తను ఎందువల్ల పుట్టేను కనుక భోక్తను పుట్టేను కనుక మొత్తం వీటి సంసారానికి అంతకి మూల కందము కందము అంటే దుంప మూల కందము జన్మ పుట్టుక అని చెప్పి జన్మపుత్రాన్ని పుట్టుకుని జనాలు అలా తింటుతూ ఉంటారు మూల కందము జన్మ వెరీ ఇంట్రెస్టింగ్ ఏమన్నా ఒకటి చూసి ఆశ్చర్యపోయారు ఏమిటి ఇలా చేస్తున్నారు దాంట్లో హిందూ తత్వశాస్త్రము యొక్క సారమంతా ఈ ప్రోగ్రాం ఉండగలదు అదా ఏమిటండి ఆ ప్రోగ్రాం నేను సడన్గా ఆగిపోయి ఏమిటో చూ ఎందుకంటే తత్వశాస్త్రము సారమంతా అంటున్నాడు ఏమిట జాతక దర్పణము అని అసలు హిందూ తత్వశాస్త్రం యొక్క సారమంతా జాతక దర్పణంలో ఉందని ఎవరు చెప్పారండి దాంట్లో ఉంది కదో దాంట్లో ఉంది సో ప్రతిదానికి మూలము జన్మ జన్మని బట్టి ఈ సర్వము వచ్చింది మీరు ఇప్పుడు నిశ్చలంగా కూర్చొని మనస్సులో ఉండే సంకల్పాలను అన్నిటినీ విడిచిపెట్టేసి అలా కూర్చున్నారనుకోండి మీలో మీకు వయస్సు కానీ కులం కానీ వర్ణం కానీ వర్గం కానీ ప్రాంతం కానీ భే భాషాభేదం కానీ లింగ భేదం కానీ జన్మని బట్టి ఎన్ని భేదాలు వచ్చేందుకు అవకాశం ఉందో ఆ భేదాలు ఏవైనా అనుభవానికి వస్తాయా రావు సకల భేదములు అనుభవానికి రావు ఎందువల్ల అడన్నిటికీ మూలకందమైనటువంటి నేను పుట్టాను ఆయమే ప్రాసెస్ ఇన్ టైం పుట్టాను అంటే ఆయమే ప్రాసెస్ ఇన్ టైం ఆ అనుభవం ఉండదు అనుభవం జారిపోతుంది అనుభవం ఎప్పుడైతే తొలగిపోయినదో దాన్ని వచ్చే సంసారంతో తొలగిపోతుంది అప్పుడు మీరు శుద్ధమైన చిన్మయ సద్రూపంగా నిలిచి ఉంటారు సో అస్పందమానం విజ్ఞానం జ్ఞానం ఎప్పుడైతే స్పందనం లేకుండా ఉంటుందో అప్పుడది అనాభాసం పుత్ర మిత్ర కలత్ర ధన ధాన్యా కనక వస్తు వాహన శత్రు మిత్రాది సుఖ దుఃఖ ధర్మ అధర్మ ఇత్యాది రూపములన్నీ కూడా విలీనమైపోతాయి ఏది కనపడదు అనాభాసం అప్పుడు నేను పుట్టాను ఒక కాల పరిచ్ఛిన్నుడను ఫలానా లింగము వర్ణగము ఇలాంటి వివక్షలన్నీ కూడా జారిపోయి అజం అనాభాసం అజం అజ ఆత్మస్వరూపుడుగా వీటిని తెలిసి ఉంటారు వెరీ బ్యూటిఫుల్ వ్యాక్స్ భాష్యకారులు అస్పందమానం స్పందన వర్జితం తదేవ అలాతం ఆలాతం అనుందా శ్లోకంలో అస్పందమానమాతం అలా ఆలాతమేవ అలాతం ఓకే అంటే అలాతం అంటే ఛందస్సు కూడా రదు అస్పందమాన అలాతమ నాభాస అస్పందమానమాతం దీర్ఘం ఉండాలి సో ఛందస్సు దీర్ఘం లేకపోతే పెట్టుకోవద్దు అలాతమేవో అలాత అంటే ఆ ఛందోభంగన్న కుర్యాత్ ఛందోభంగన్న కారయేతర్ ఏదో ఉంది సో అవి అది మీరు దీర్ఘం అయితే హరస్వములతో దీర్ఘం పెట్టుకోండి దీర్ఘము కూడా హరస్వం పెట్టుకోండి ఏదైనా చేయండి కానీ చంద్రస్సుకి మాత్రం భంగం కలిగించద్దని ఓ వాక్యం అదేమీ ప్రమాణమేం కాదు సో అనివే కదలిక స్పందనము లేని అలాతము కురివి తదేవ అలాతం అదే కొరివి అదే కురువు అంటే అర్థమేకండి అదే కొరివి టీకాకారులు బాగా రాశారు ఏ పొరివైతే స్పందకాలంలో రుజువక్రాది అనేక ఆకారములుగా భాసించిందో అదే పొరివి ఆ కొరివి స్పందన లేనప్పుడు ఎలా ఉంటుంది రుద్వాజ్యాకారేణ అజాయమానం రుజు రుజు తిన్నని పుట్టింది వృత్తాకారం పుట్టింది అని ఈ పుట్టడాలు ఉండవు ఆ కురివి ఏ రూపంగాను పుట్టుక లేకుండా ఉంటుంది అజాయమానం ఇది అజాతవాదం అజాతవాదం కదా మనం చూడుతున్నది కాబట్టి ప్రతి చోట మీకు అజం అజం చూడని శ్లోకంలో రెండుసార్లు అజమ్మని వచ్చింది అజాతవాదం అని చెప్పకనే చెప్పినట్లయింది అనాభాసం కాబట్టి రూపాలుగా ఏమీ కనపడటం లేదు అనాభాసమజం యథా కాబట్టి ఆ కొరివి అది ఏ రూపంగానూ పుట్టుకుటదు ఏ విధమైనటువంటి చలనము కలిగి లేదు దాని ఎందు రుజువక్రాద్యాకారములేవి కూడా భాషించుటలేదు అది ఎప్పుడో తథా అదేవిధంగా తథా ఇప్పుడు అక్కడ చలనం ఉంది కదా కురివి తెప్పడం దాని స్థానంలో ఇక్కడ అవిద్య ఉంటుంది అజ్ఞానం ఉంటుంది అవిద్య స్పందమానం మనస్సు ఈ తెలివి అజ్ఞానం చేత స్పందిస్తూ ఉంటుంది అంటే స్పందించటం అంటే తిరుగుతూ ఉంటుంది అంటే వీడి మిత్రుడు వీడి శత్రువు ఇది మంచి ఇది చెడు ధర్మ అధర్మ సుఖ దుఃఖ ఇవన్నీ రూపాలుగాను ఈ తెలివి ఎప్పుడూ స్పందిస్తూ అటువంటి ఆ తెలివి అజ్ఞానం చేత అలా స్పందిస్తూ అటువంటి ఆ తెలివి అజ్ఞానం కనుక తొలగిస్తే ఏమవుతుంది అవిద్యోపరమే అస్పందమానం ఎప్పుడైతే అజ్ఞానము తొలగిపోయినదో ఆ రకమైన స్పందనము లేకుండా అయిపోతుంది ఇది చాలా ప్రాక్టికల్ మేస్టార్ మీరు ఎంతవరకు గమనించారో నాకు తెలియదు కానీ చాలా ప్రాక్టికల్ ఇప్పుడు ఉదాహరణకి ఫలానా కులం వర్ణం వర్గం అనే స్పందన అవన్నీ స్పందనలేగా నేను ఫలానా కులం నేను ఫలాన వర్గం వర్ణం ఇలాంటి స్పందనలు ఆ స్పందనలు గలవాళ్ళు మనకి లోకం నిండా సమృద్ధిగా మనకి లభిస్తారు కానీ మనం కనుక జాగ్రత్తగా శాస్త్రాన్ని ఆకలింపు చేసుకున్నట్లయితే ఆ స్పందనలు ఏమీ ఉండవు వర్ణ వర్గ కుల లింగ స్పందనలు ఏమీ లేకుండగా శుద్ధ ఆకాశరూపంగా ఉండిపోతాం ఇట్ ఈజ్ వెరీ ప్రాక్టికల్ ఆ స్పందనలు ఏమీ ఉండవు తర్వాత నేను పుట్టాను జన్మకుండా వేసుకుని ఇట్ల వింటుంటే నేను పుట్టాను అరవై ఏళ్ళు వచ్చాయి అరవై రెండు ఏళ్ళు వచ్చాయి అరవై నాలుగు ఏళ్ళు వచ్చా ఇంకెప్పుడో చచ్చిపోతానో అదే స్పందన ఉంటుంది మీరు అసలు ఆ ఆలోచనే లేకుండా ఆ స్పందనలు ఏమి ఇట్ ఈజ్ జస్ట్ లైక్ ఆ స్పందనలు ఏముండవు అలాగే ఈ ఇల్లు నాది నా అని ఇలా స్పందన వివేకం ఉన్నవాడికి ఆ స్పందన ఉండదు అలాగే మనుషులు కూడా నా భార్య నా కొడుకు నాది నాది నాది అనే ఆ స్పందనలేముండవు ఆ స్పందనలు ఉన్నప్పుడు మహాభారాన్ని మనిషి అనుభవిస్తారు మహా దుఃఖాన్ని అనుభవిస్తారు కానీ ఆ స్పందన లేవనుకోండి ఎవరు ఉండితో వాళ్ళు ఉంటారు ఎవళ్ళు చేసేది వాళ్ళు ఎలాగో చేస్తారు మీరు స్పందిస్తున్నారు కదా వాళ్ళు చేసేది ఏమన్నా మానేస్తారా ఏమన్నా సో మీ స్పందనని ఎవరు ఖాతరి చేస్తాడు ఎవడు చేసింది ఎవడు చేసుకుంటూ పోతాడు పురుషుడు కానీ ఇంకే అలా స్పందించి దుఃఖపడ్డమే మిగిలింది కానీ ఎప్పుడైతే ఆ స్పందనలు లేవో సుఖం లేదు దుఃఖం లేదు బో చాలా ప్రాక్టికల్ ఆ రకమైన స్పందన అనేది ఎప్పుడైతే లేదో ఇప్పుడు ఏమైపోతుంది జాత్యాత్యాకారేణ అనాభాసం అంటే జాతి అంటే పుట్టుక పుట్టుక వయస్సు మధ్య వయస్సు పెద్ద వయస్సు దీని అయితే ఫలానకూలం గోత్రం వర్ణం వర్గం ఇవన్నీ ఆదిశబ్దంచాక ఈ ఆకారాలన్నీ కూడా స్పందించగ ఆ స్పందనలన్నీ లేకుండా అయిపోతుంది అప్పుడు ఆ చైతన్యం ఏ విధంగా ఉంటుందంటే అజమచలం భవిష్యతి ఇర్థతన్యం అజముగా అచలముగా ఉండిపోతుంది చాలా ఉల్లాసంగా ప్రశాంతంగా ఉండిపోతారు జ్ఞానేన ఆకాశకల్పేన జ్ఞేయాో గగనోపమాన జ్ఞేయాభిన్నేన సంబుద్ధ తం వందే ద్విపదాం పరం అని మనం చూస్తున్నాము ముఖ్యమంత్రి శ్లోకం ఆ మానవుడు మహాత్ముడు మానవుడే మహాత్ముడు మహాత్ముడే ఈశ్వరస్వరూపంగా ఉండిపోతాడు కాబట్టి ఈ ఈ స్పందన మనస్సు యొక్క స్పందనని పరిశీలించటం అభ్యాసం చేయాలి మనసును స్పందనని పరిశీలిస్తుంటే ఆ స్పందన యొక్క తత్వం మనకు అర్థమైతే అదే సుఖ దుఃఖాలన్నింటికీ కూడా మూలము అని తెలుసుకున్నట్లయితే ఆ స్పందన తోటి సాక్షి రూపంగా నిలిచి ఉండవచ్చు పూర్ణముదం పూర్ణ పూర్ణముదర్